పరిశుద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయేసు ప్రభాకు లెక్కలేని వందనాలు ప్రభ కృతజ్ఞత స్స్తుతలు స్తోత హరులి ఎరజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాసూ ప్రభ మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి ప్రభా దేవ పాపమైన జీవితం నుంచి ఓడల దండి మాలో ఉన్న కుళ్ళు కపడం ద్వేష మీష పగా ఏది ఉన్నా కానీ ప్రభా నుంచి తీసిపోయింది ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభ దేవాయసు ప్రభా మీరు నాయనా. దేవా మేము పరిశుద్ధిగా జీవించాలా దేవాయేసు ప్రభా దిన దిన ప్రభా నీలో మేము ఎదగాలతండ్రి దేవా మాకు సహాయపడండి ప్రభా దేవా మాకు శాంతి సమాధానం దీర్ఘ శాంతం దయచేతండ్రి దేవ ప్రతి ఒక్క దాంట్లో మాకు ఓపికను ఇవ్వండి ప్రభా ఓపిక లేకపోతే ప్రభా అదంతా వ్యర్థమైపోతుంది ప్రభా దేవాసీ మరి మేము చేసే మా ప్రాక్టీస్ అంతట్లో మీ యొక్క అస్త్రం తోడించుతండి దేవా మేము అన్నిటికీతో ప్రభా దీర్ఘశాంతం కలిగి జీవించడానికి మీరు మాకు సహాయం దయచేతండి దేవాయచు ప్రభ ఇంకా ఎంతమంది బ్రదర్స్ అయితే రాలేదో ప్రభా వారిని ప్రభా మీరే గలం వేసుకొని లాక్కరని తండ్రి దేవ వచ్చిన దీవించండి ప్రభా ఆశీర్వాదించండి ప్రభ ప్రతి ఒక్క బిడం దీవించి ప్రభా అభిషేకించి ప్రభ నీ సేవలు వాడుకోండి ప్రభ దేవాయచ ప్రభ మరి పాటల ద్వారా మాయమ పొందని ప్రభా వాక్యం చెత్త ప్రభ మీరు మాతో మాట్లాడి ప్రభా మరి నీ ప్రభా మా అందరినీ సిద్ధపరుచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ పాట పాడుతున్నాను అల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ని అల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదా అన్ని వేల అందునా నిన్ను పూజించి కీర్తింతును ఆన్ని వేళల ఎందునా నిన్ను పూజించి కీర్తిను ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ని అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాదాన మూలాని చీ వాడవు నీవే ఆ వాగ్దాన మూలాని నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడవాడవు నీవే నమ్మాకమైనా దేవా నన్ను కాపాడవాడవునివే ప్రభువా నిన్ను నే కొనియాడదన్ అల్లు యాపాడద ప్రభు నిన్ను కొనియాడదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగి నా ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగి ప్రభువాని వెలుగొంది తిన్ని నా జీవంపు జ్యోతి వినివే ఆ ప్రభువాని వెలుగొంగితి నా జీవంపు జ్యోతి వినివే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు కొనియాడేదన్ పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ని కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపుదాతవునివే నీ కొరకే జీవింతును నా జీవంపుదాతవునివే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేల ఎందునా నిన్ను పూజించికి తింతును అన్ని వేలల ఎందునా నిన్ను పూజించికి తింటును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఓకే మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్నగా ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధ ప్రేమగల దేవ ఈ స్థయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా సర్వోనత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మీకే వేలాది వందనాలు తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ మీకే చెల్లించుకుంటున్నాం ప్రభా ఏదో నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభానా మీ వాక్యానికి మేము చెవియోగ్యన్నాం ప్రభా మీరే మాతో మాట్లాడండి ప్రభా నా తండ్రి దినమంతా నైనా మీరు మా సహాయకులు ఉన్నారు ప్రభా మీకు వేలాది వందనాలు ప్రభావ అవును తండ్రి నాయన మేము ప్రతి క్షణం తండ్రి ఆత్మీయ పోరాటం చేస్తున్నాం ప్రభావ తండ్రి ఆ పోరాటంలో ప్రభా మేము ప్రతీది విజయం పొందుకోవాలా ప్రాభ ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకూడదు ప్రాభ మేము చోటు ఉండాలంటే ప్రభా మీ వాక్యం మా హృదయంలో ఉండాలా ఆయన వాక్యమనే అనే కడ్గమ్మ హృదయంలో ఉండాలా ప్రభా అప్పుడే మేము జయించగలుగుతాం తండ్రి కాబట్టి తండ్రి నేను ఆత్మీయ పోరాటంలో మరి మరి బలవంతంగా పోరాడే కృపను మాకు అనుగ్రహించి మీ వాక్యం ద్వారా మా జీవితాలు సరిచేయమని నాయన మీరే మాతో మాట్లాడమని ఏ క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి గలతీలుకి రాసిన పత్రిక ఆరోధ్యాయం నుంచి ఒక వాక్యం చూద్దాం గలతీలుకు రాసిన పత్రిక ఆరాధ్యాయము మొదటి వచ్చినము ఇక్కడ ఏముందంటే సహోదరులారా ఒకడు ఏ తప్పిదమ్ములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు మీలో ప్రతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను చూడండి ప్రభు ఆయన ఆ పౌలు ఏం చెప్తున్నాడంటే ఒకడు సహోదరులారా ఒకడు ఏ తప్పిదమ్ములోనైనాను చిక్కుకొనిన ఎడల ఇంకో చూడండి ఎవడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనినా ఎడలా అంటే ఎవరైనా సరే ఒకడు అని రాసింది కాబట్టి అది ఎవరైనా గాని ఎవరైనా గాని ఒక తప్పిదంలో చిక్కుకొని అంటే ఏదో ఒక తప్పు వాళ్ళు చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాయన ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను అని తన విషయమై చూచుకొనుచు అంటే అక్కడ మనల్ని ఏమని చదువుతున్నాడు మనం ఏమని ఆయన సంబోధిస్తున్నాడంటే ఆత్మ సంబంధులు అని సంబోధిస్తున్నాడు అవును కదా మనమైతే ఆత్మ సంబంధం మనం శరీర సంబంధం కానే కాదు కదా యేసు ప్రభునికి స్వీకరించిన మనము ఆయన రక్తంతో కడగబడిన మనము శరీరం ద్వారా శరీర ఆయన మన పునరుత్నంలో మనం పాల్గొందుకున్న మనము మనం శరీర విషయమై చనిపోయిన వారము ఆత్మ విషయమై జీవించుతున్న వారం అంతే కదా ఎందుకంటే మనం ఈ శరీరం మీద శరీర క్రియల మీద శరీరకమైన విషయాల మీద మనం మనసు పెట్టం ఆయన రక్తంతో మనం కడగబడిన వారం ఒకవేళ ఆ రీతిగా మనం మనసు పెడితే మనం శరీర సంబంధం అవుతాం మనం తెలిసి శరీర సంబంధులకు వచ్చేది మరణమే కాబట్టి మనమైతే శరీర సంబంధం కాదు మనమైతే శరీర సంబంధం కాదు ఆయన మనల్ని ఆత్మ సంబంధులను పోలుస్తున్నాడు ఎందుకంటే మనం ఆయన రక్తంతో కడగబడ్డము మనం శరీర విషయమై మరణం వాళ్ళము ఇప్పుడు మనం ఆత్మ సంబంధులము మనమైతే ఏటి మీద పోరాడాలా ఆత్మ సంబంధమైన విషయం మీద పోరాడాలి కాబట్టి మనలు ఆత్మ సంబంధులు అని సంబోధిస్తున్నాడు కాబట్టి ఏమని చెప్తున్నాడు ఆత్మ సంబంధాలను మనం ఏం చేయాలంట అసలాంటి వాళ్ళ విషయంలో మిలో ప్రతి వాడు తాను శోధింపబడుగునేమో అంటే నేను కూడా శోధింపబడతానేమో నేను కూడా తప్పు చేస్తానేమో అని తన విషయమై చూచుకోవాలి అంట అంటే మన విషయం మనం పరీక్షించుకోవాలంట ఈ వాక్యము అర్థం కావాలంటే ఒక చిన్న ఒక చిన్న విషయం చెప్తాను ఈ వాక్యం ఇంకా చాలా సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ వాక్యంలోనే చాలా విషయం ఉందన్నట్టు ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను ఏంటంటే ఒక మనిషి ఉన్నాడు ఒక మనిషిని మీరు చూస్తా ఉన్నారు ఆ మనిషికి ఎట్లుంది ఆ మనిషి పరిస్థితి ఎట్లుందంటే బహుభయంకరమైన గర్వంతో ఉన్నవాడు బాగా గర్విష్టి అహంకారం ఉంది కోపం ఉంది షార్ట్ టెంపర్ అంటారు కదా చిన్నదానికే కోప పడేటోళ్ళు షార్ట్ టెంపర్ ఉంది అట్లనే చిన్న పెద్ద అనే గౌరవం లేదు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు ఎట్లా పడితే అట్లా జీవిస్తాడు గౌరవం ఇయ్యడు ఈ గుణాలన్నీ ఆ మనిషిలో ఉన్నాయన్నట్టు అంటే గర్వం ఉంది అహంకారం ఉంది అన్ని రకాల కోపం ఉంది ఏ గౌరవం జనులకు గౌరవం ఇచ్చేది లేదు చిన్న పెద్దనే గౌరవం లేదు ఎట్లా పడితే మాట్లాడతాడు నువ్వేంది నాకు అడ్డగొచ్చేది నువ్వేంది నాతు చెప్పేది అన్న ఈ రీతిగా జీవిస్తా ఉంటాడు అన్నట్టు ఇటువంటి మనుషులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది ఓకే ఓకే అదే రీతిగా గర్వం మన పట్ల చూపించినా అదే అహంకారం మన పట్ల చూపించినా అదే కోపం మన పట్ల చూపించిన అది ఏ గౌరవం మనకి ఇవ్వకపోయినా మనము ఏం చేస్తాం మనకి ఏం వస్తుంది ఆటోమేటిక్ కోపం వస్తుంది కోపం వచ్చి మనం ఏం చేస్తాం తిడతాం ఎందుకు మనం ఒకవేళ మనం శరీరకులుగుంటే మనం ఆ రీతిగానే ఆలోచిస్తాం కదా ఒకవేళ మన శారీరకులుగుంటే ఆ రీతిగానే ఆలోచిస్తాం మనము కూడా వారిని దూషించడానికే ఒకవేళ అతను మనల్ని నేను దూషించిండనుకో మనం దేనికి కూడా తగ్గమన్నట్టు శరీర సంబంధం ఉండా వాళ్ళు ఈ రీతిగా చేస్తారని చెప్తున్నాను మనమైతే ఆ రీతిగా చేయకూడదు అది చెప్తాను నేను ఏ రీతిగా మనమైతే చేయాలో శరీర సంబంధులు ఈ లోక సంబంధులు అయితే చేస్తారు నువ్వు అయింది నువ్వు నేను కూడా తోపుని కాదు నేను కూడా తోపుని అన్నట్టు వాడు గౌరవం ఇవ్వకపోయినా వాడే రెండు మాటలు మాట్లాడితే మనం ఇంకా నాలుగు మాటలు మాట్లాడతాం అన్నట్టు అంటే ఇదంతా శరీర సంబంధంగా చూసినప్పుడు వాడు ఆ రీతిగా కనిపిస్తాడు వాడి మీద కోపం వస్తుంది వాడి మీద కొట్టాలనిపిస్తుంది వాడి మీద తిరగబడాలనిపిస్తుంది మనం ఇంకేమో చేయాలనిపిస్తుంది మనుషులో ఏమేమో తిట్టుకుంటాం మనుషులో ఏమేమో ఏమేమో చేస్తూ ఉంటాం కాబట్టి కానీ ఇక్కడ మనల్ని ఏం చెప్తున్నాడంటే ఆత్మ సంబంధులు అన్నాడు ఆత్మ సంబంధులు ఏ రీతిగా ఆ మనిషిని చూడాలి అంటే చూడండి ఆత్మ సంబంధులు ఏ రీతిగా చూడాలా ఇప్పుడు అతనిలో ఏమేమి ఉన్నాయి గర్వం ఉంది అహంకారం ఉంది లో కోపం ఉంది ఈ లోకంలో ఉన్న సమస్తం దగ్గర ఉన్నాయి అంటే ఆయన ఆయన ఆత్మ దేంతో పీడింపబడుతుందన్నట్టు అతను ఎవరి ఎవరు ఎవరి హస్తాల్లో ఉన్నాడు ఆయన అపవాది హస్తాల్లో ఉన్నాడు ఆత్మ సంబంధులు ఈ రీతిగానే అర్థం చేసుకోవాలి ఒక మనిషిని ఇన్ని గుణగణాలు లోక సంబంధమైన గుణగనాలు శరీరక క్రియలు అతనిలో కనిపిస్తున్నాయంటే అతను ఎవరితో పీడింపబడుతున్నాడు అపవాది సైతాన్ చేత అతను పీడింపబడుతున్న వాడిగా మనం గుర్తించాల మనం ఎందుకంటే మనం ఆత్మ సంబంధులం మనం ఎప్పుడైనా సరే ఆత్మ సంబంధంగానే చూడాల మన కళ్ళు కూడా ఆత్మీయంగానే చూడాల శరీరాన్ని మనం చూస్తే మనం ఏది కూడా చేయలేమన్నట్టు మనం ఆత్మని వివేచించాలా ఆయన ఆత్మ ఏ రీతిగా ఉందంటే అపవాదిని శోధి అపవాద్యతని శోధింపబడతా ఉంది అందుకే అన్ని రకాల క్రియలు కనిపిస్తూ ఉన్నాయి ఆయనలో అహంకారం ఉంది అంటే ఎంత భయంకరంగా అతను అపవాద్యతో శోధింపబడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా అంటే అప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఆయన చూసినప్పుడు మనం ఏం చేయాలా ఆ అపవాది నుంచి విడిపించాలని మనం ప్రయత్నించాలి కదా అపవాది నుంచి ఆయనని తప్పించాలని మనం ప్రాయసపడాల కానీ అతనిలో అపవాదిందని తెలుసుకొని కూడా మనము ఆయన మళ్ళీ తిడితే మనలో దేవుడు ఉన్నట్టు కాదు కదా కాబట్టి ఆయన అదే అంటున్నాడు ఆ రీతిగా మీరు శోధింపబడతారేమో చెడుతనంలో తప్పిదంలో చిక్కుకున్న మనుషుల ద్వారా మీరు ఆ రీతిగా శోధింపబడతారేమో కాబట్టి మీరేం చేయాలా ఆత్మ సంబంధులు కాబట్టి మీరు ఆత్మనే వివేచించాలా అప్పుడే మీరు ఆ తప్పిదం చేయరన్నట్టు ఒక మనిషి మీ దగ్గరకు అహంకారంతో ఉన్నా కానీ ఒక మనిషి గర్వంతో ఉన్నా కానీ ఒక మనిషి తప్పిదంలో ఉన్న కానీ మనమైతే ఆయన ఆత్మను వివేచించినప్పుడు అతను అప అపవాది బంధకాల్లో ఉన్నాడని మనకు అర్థమవుతుంది కాబట్టి అతని నిమిత్తం మనం ప్రార్థన చేయాలా అతని నిమిత్తం మనం దేవునికి మొర ఆ అపవాదిని మనం గద్దించాల కానీ మనం కూడా శరీర సంబంధాల వల్లే తిరగబడితే అక్కడ సమాధానం రాదు అపవాదిని మనం వెళ్ళగొట్టలేం మనం కూడా శోధనలో పడిపోతాం ఆయన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తయారవుతాం కాబట్టి మనం ఏం చేయమంటున్నాడు కాబట్టి సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను మనకేముండాలంట సాత్వికం ఉండాలంట ఓపిక ఉండాలంట అట్టి వాణి మంచిగా మంచి దారిలోకి తీసుకురావాలంటే మనం ఏం చూపియాలా ఇదే ప్రభు చెప్పింది నిన్ను వల్లే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు మనం ఏం చేయాలా వాడు అపవాది బంధకాల్లో చిక్కబడిపోయినప్పుడు మనం దేవుని వాక్యాన్ని వాడాల అక్కడ దేవుని క్రియలు మనం చూపియాల అప్పుడే ఆ చీకటి అనేది పారిపోతుంది వెలుగు అనేది వస్తుంది వాడు మంచి దారిలోకి వస్తాడంట మనకు సాత్వికం ఉండాలంట ఓపిక ఉండాలంటే సాత్వికం అంటే ఎట్లుంటే సాత్వికమైన మనసులు నిమ్మలంగా ఉంటారు వాడు కోపపడిండను వాడు మన మీద గర్వం చూపించిండను వాడు మన మీద ఇంకోటి ఏదో చేసిండని చెప్పి మనం కూడా తిరగబడి మాట్లాడితే మనలో సాత్వికం లేనట్టు మనలో తగ్గింపు లేదన్నట్టు మనలో దేవుని ఆత్మ లేదన్నట్టు మనం కూడా శరీరకంగానే ఉన్నట్టు కాబట్టి మనమైతే ఆత్మ సంబంధులము దేవుని విషయం దేవుని సంబంధులం మనం మనం ఈ భూలోకమ సంబంధమైన మనసు మనకి లేదు మనకంత ఆత్మ సంబంధమైనది ఆత్మీయంగా మనం చూస్తున్నాం కాబట్టి మనకేముండాలంట సాత్వికమైన మనస్సు ఉండాలా తగ్గింపు ఉండాలా ఆత్మను వివేచించే జ్ఞానం మనకు ఉండాల అప్పుడు అటువంటి మనస్సు మనకు ఉన్నప్పుడు ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో ఎవరైతే తప్పులు చిక్కబడి ఉంటారో పాపంలో చిక్కబడి ఉంటారో వారందరినీ మంచిదారులకు మనం తీసుకొస్తామంట కాబట్టి దేవుని వాక్యం ఆరితగానే సెలవిస్తుంది కాబట్టి మనమైతే ఆత్మ సంబంధులం కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాల మీదనే దృష్టి పెట్టాలా మనం ఆత్మీయ నేత్రాలతోనే ప్రతి మనిషిని దృష్టి పెట్టాల అప్పుడే మనము ఆత్మల్ని కాపాడగలుగుతాం శరీరాన్ని చూపిస్తే మనం శరీరాన్ని ఎప్పుడు మనం కాపాడలేం అది ఏదో ఒక రోజు నాశనం కావాల్సింది కాబట్టి మన ప్రయాస ఆత్మల భారమే కాబట్టి మనం ఆత్మ సంబంధం ఉన్నప్పుడు ఆత్మను మనం వివేచించినప్పుడు మనం తప్పు చేయమన్నట్టు మనం శోధింపబడమన్నట్టు కాబట్టి మనం శోధింపబడకుండా ఉండాలన్నా మనం ఆత్మ సంబంధులుగానే ఉండాలి ఆత్మ సంబంధంగానే బలపడాల కాబట్టి ఈ తర్వాత ఆయన ఏమంటుండో చూడండి రెండో వచనంలో ఒకరి భారములోనొకడు భరించుకొని భరించి ఈ లావు క్రీస్తు నియమమును నెరవేర్చుడి పూర్తిగా నెరవేర్చడి చూడండి అంటే ఒకరిని ఒకరు భరించుకోమని చెప్తున్నాడు ఆయన వాడు శారీరకంగా ఉండొచ్చు నీ నీ లేకపోతే నీ పక్కనలో శారీరకంగా ఉండొచ్చు నీకు తగులుతా ఉండొచ్చు కానీ అది ఏమంటుండో దాన్ని భారం అని ఏమని సంభవిస్తున్నాడు అంటే అది ఒక భారంగా సంభోస్తున్నాడు ఆ భారాన్ని మనం ఏం చేయమంటున్నాడు భరించమని చెప్తున్నాడు భారాన్ని మనం భరించి ఈ లాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ప్రభు ఏదైతే చేసిండో ఆయన ఏదైతే మనకి నియమం మనకి మనకి ఇచ్చిండో దాన్ని పూర్తిగా నెరవేర్చమని చెప్తున్నాడు కాబట్టి మనమైతే అనేకుల్ని మనం కాపాడాలన్నా అనేకుల్ని మంచిదారికి తీసుకొని రావాలన్నా మనమైతే ఏం చేయాలా భారం భరించాలా అది భారంగానే ఉంటది ఒక శరీర సంబంధి చూడండి ఆత్మ శరీరం ఎప్పుడు కూడా విరోధులే కదా ఒకటి దానికి ఒకటి పడవు అవి ఒకదానికి ఒకటి కలవవు ఆత్మ ఆత్మ ఖచ్చితంగా కలుస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన శరీరకంగా చూసినప్పుడు ఆత్మకు కూడా కోపం వస్తుంది అన్నట్టు ఎందుకంటే శరీరానికి ఆత్మకు పడదు కాబట్టి కానీ మనం ఆత్మలో మనం మనిషి వివేచించినప్పుడు ఆత్మకి ఆత్మకి ఖచ్చితంగా పడుతుంది ఆత్మని మనం చూసినప్పుడు ఆత్మ ఎంతో వేదనతో ఉంటది అది అపవాది బంధకాలు చిక్కబడి ఉంటది కాబట్టి అయ్యో నే ఆత్మ నేను కాపాడాలా శరీరము గర్వంతో కొట్టుకుంటుండొచ్చు కానీ ఆత్మ మాత్రం అపవాది సంబంధంలోనే ఉన్నది కాబట్టి అది ఒక భారం అని ఆ భారాన్ని మనం భరించాలంట మన ప్రభు కూడా అట్లానే చేసిండు కాబట్టి ఆయన లాగానే మనల్ని కూడా ఆయన నియమాన్ని మనం నెరవేర్చమని చెప్తున్నాడు మనము భారం భరించాలని చెప్తున్నాడు అది భారంగా ఉన్నా కానీ కష్టంగా ఉన్నా కానీ మనం భరించాలా అదే మనకు చెప్తున్నాడు ఎందుకంటే మనం ఆత్మ సంబంధులం ఆత్మ సంబంధులే ఆ భారాన్ని భరించగలరు శరీరానికి భారం భరించలేదు కదా శరీరానికి కష్టం ఎక్కువైతే ఏం చేస్తుంది దానికి ఆటోమేటిక్గా కోపం వస్తుంది దానికి ఆటోమేటిక్గా అలసట వచ్చి ఏవేవో అయిపోతాం మన శరీరం కాబట్టి మనం ఏం చేయాలా శరీరానికి లోబడద్దు అన్నట్టు మనం ఆత్మ సంబంధం కాబట్టి శరీరానికి లోబడద్దు మనం మన ఆత్మనే వివేచించాలా ఆత్మలోనే మనం ముందుకు సాగాల అప్పుడే మనం ఆ భారాన్ని భరించగలుగుతాము దాన్ని ఓపికగా ప్రభు యొక్క నియమాన్ని మనం పూర్తిగా నెరవేర్చగలుగుతాం అట్లనే చూడండి తర్వాత ఎనిమిదవ ఎనిమిదవ వచనంలో చూడండి గలతీలకు ఆరు ఎనిమిది ఎలాగనగా తన శరీరేచ్చలను నెరవేర్ శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయ కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయును ఎంతో గొప్ప వాక్యం ఎందుకంటే శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయ పంట పంటను పోయను శరీర ఇచ్చలు అంటే అది ఏమడుగు ఇప్పుడు శరీరానికి కష్టం తగిలింది అనుకోండి శరీరం ఏం చేస్తుంది శరీర ఇచ్చలంటే మనమైనా సరే శరీర ఇచ్చలంటే ఏముంటాయి సుఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలా శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టొద్దు ఎక్కువ మనం కష్టపడద్దు రిలాక్స్డ్గా ఉండాలా ఇవే కదా కోరికలు ఉండేది శరీరానికి కూడా అవే ఇచ్చలు ఉంటాయి అన్నట్టు నువ్వు కష్టపడకు నన్ను కష్టపెట్టకు నాకు ఎక్కువ శ్రమ తగిలించకు నేను ఎక్కువ బరాయించలేను అని శరీరం చెప్తుంది అట్లాంటప్పుడు చెప్పినప్పుడు ఎవడన్నా ఒక శరీర సంబంధి నీ మీద మన మీద ఎవరన్నా దాడి చేస్తే ఎవరన్నా మన మీద తప్పుగా మాట్లాడితే ఎవరన్నా మన పట్ల అవిధేయంగా అగౌరవంగా ప్రవర్తిస్తే శరీరం ఏం చేస్తుంది తట్టుకోలేదు తట్టుకోలేదు కాబట్టి మనం తిరగబడి అంటే దాని శరీర ఇచ్చలను బట్టి మనం వితితే ఆ తట్టుకోలేక ఏం చేస్తుంది తిరిగి మాట్లాడుతుంది తిరిగి మాట్లాడినప్పుడు ఏమవుతుందంట శరీరము నుండి క్షయమైన పంటను మనం కోస్తామంట క్షయమైన పంట అంటే పనికిరాని పంటను మనం కోస్తామంట దానికి ముందే ఒక వాక్యం ఉంటుంది ఏడో వచనంలో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను అని అంటే చూడండి మనం జాంపండు విత్తే జాంపండు విత్తనం ఎత్తే జాం చెట్టే వస్తుంది మామిడికాయ చెట్టు మామిడికాయ విత్తనం విత్తే మామిడికాయనే బయటకు వస్తుంది అట్లనే ఏ చెట్టు ఏ ఫలమైన విత్తినా గాని ఆ ఫ ఆ ఫలానికి సంబంధించిన చెట్టే బయటకు వస్తుంది కదా మన లోకానుసారం ఆలోచిస్తే కానీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన నువ్వు శరీరాన్ని బట్టి శరీర ఇచ్చలను బట్టి నువ్వు విత్తనం విత్తితే నీకు ఖచ్చితంగా క్షయమైన పంటనే వస్తుంది ఆ క్షయమైన పంట ఏంది ఈ లోక సంబంధమైంది అది మరణానికి నడిపించకపోతుంది చూడండి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే ఆత్మని బట్టి విత్తుతరు అంటే నువ్వు ఆత్మను చూసినావు శరీరాన్ని చూడలే శరీరాన్ని చూడకుండా నువ్వు ఆత్మలో వివేచించినావు ఆయన ఆత్మ భయం భయంకరంగా అపవాదించేత బాధింపబడుతుంది కాబట్టి నువ్వు మనం ఏం చేస్తున్నావు ఆత్మని బట్టి విత్తుతున్నాం అంటే మనం ప్రార్థన చేస్తున్నాం మనం అతన్ని తిరిగి దూషించట్లేదు శరీరానికి కష్టం తగిలినా సరే మనం ఆయన తిరిగి దూషించట్లేదు మన హృదయంలో అతను గురించిటువంటి చెడు తలంపులు పెట్టుకోవట్లేదు తిరిగి ఆయన మేలు మనం ప్రార్థన చేస్తున్నాం తిరిగి ఆయన మేలు మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం పొందుతామంట ఆత్మ నుండి నిత్య జీవము అను పంటకు పోయి పోయిను కాబట్టి ఆత్మ విషయమైన విషయాలు మనం వెత్తినప్పుడు నిత్య జీవం పంట మనం కోస్తామంట అది ఎవరి విషయంలో సరే శరీరకమైన వితితే క్షయమైన పంటనే కోస్తాం ఆత్మ సంబంధమైన విత్తితే నిత్యజీవమైన పంట కోస్తాం మన మనుషుల హృదయాల్లో దేవుని వాక్యాన్ని విత్తినప్పుడు మనకు పంట ఏంది వాళ్ళ ఆత్మ కాపాడబడుతుంది దేవుని వాక్యం అంతా ఎందుకు మన ఆత్మల్లో కాపాడడానికే కదా దేవుని వాక్యం మనం నరకానికి పోకూడదు మన మరణానికి పోకూడదు ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుంది కదా కాబట్టి మనమైతే ఏం చేయాలా శరీరానికి నలగొట్టాలా శరీర ఇచ్చల నుంచి మనం నలగొట్టాలా మనం ఆత్మ సంబంధం అయి ఉండాలా శరీరాన్ని ఎప్పుడు మనం చూడొద్దు మన కళ్ళతో శరీరాన్ని చూసి మనం ఎప్పుడు కూడా జడ్జి చేయొద్దు సింపుల్ కదా దేవునికి క్రియలు అపవాది క్రియలు ఉన్నాయంటే అపవాదతో అపవాదే అన్ని మరి అపవాదితో పోయి మనం కలబడతామా ఎట్లా కలబడతాం ఆత్మలా కలబడాలి కానీ శరీరకంగా కలబడితే ఏమవుతుంది మనం కూడా శరీరకులం అన్నట్టు కాబట్టి మనము నిత్య జీవం అనే పంటనే గోయాలా ప్రతి విష ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా నిత్య అనే పంటనే పోయాల ఆత్మ సంబంధమైనవే మనకు పోయాల చూడండి తొమ్మిదో వచనంలో మనము మేలు చేయట ఎందు విసుగక యుద్ధము మనము తగిన కాలం మందు చూడండి మనము మేలు చేయటం ఎందు మనం ఏం చేయాలంట విసుక్కకూడదంట ఇవన్నీ ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ జరుగుతాయని ఆయన చెప్పిండు పదే పదే శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది విసుగు వస్తుంది నేను ఇంకా ఎన్ని బరాయించాలా ఇంకా ఎన్ని చేయాలా అనేది అని ఆలోచించినప్పుడు మనకి విసుగొస్తుంది అన్నట్టు ఏది ఎన్నిరోజు నేను తట్టుకోలేను ఈ బాధల్ని ఇంకెన్నాళ్ళు ఊపికి పట్టాలని చెప్పి మనకి విసుగొస్తుంది కానీ దేవుని వాక్యము ఏమని చదవిస్తుందంటే మనము మేలు చేసే దాంట్లో మేలు చేసే విషయంలో నువ్వు ఈరోజు ఆ శ్రమను సహిస్తున్నావు కానీ ఆ శ్రమ నుంచి నువ్వు మేలు చేయబోతున్నావు అంతే కదా ఇప్పుడు ఒక తప్పు చేస్తున్నాడు ఆయన మన పట్ల పదే పదే అవిదేయంగా ఉన్నా కానీ మనము ఓపిక గలిగునం ఉన్నాం కాబట్టి తిరిగి మనం ఏం చేస్తున్నాం మేలే చేస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయన మారతాడు ఏదో ఒక రోజు ఆయన మారతాడు అంటే మనం ఏం చేసినట్టే మేలు చేసినట్టే కదా ఆయన ఆత్మకు నిత్య జీవం అనుగ్రహించినట్టే కదా మనం కూడా మన పాపాలు మనం పాపంలో పడకుండా ఉన్నట్టే కదా కాబట్టి ఇటువంటి రీతిగా మేలు చేసే విషయంలో ఏం చెప్తున్నాడంటే విసుక్కోకుండా ఉండాలా అలిసిపోకుండా మేలు చేసినాం కాబట్టి తగిన కాలమందు ముందు ఖచ్చితంగా మనం పంట కోస్తామని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనమైతే విసుక్కోకూడదు ఎందుకంటే ఖచ్చితంగా ఆయన వాక్యం ఆయన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నట్టు తగిన సమయం ముందు ఖచ్చితంగా మనము ఆ పంట కోస్తామంట కాబట్టి ఆ సమయం కోసం మనం వేచి చూడాలా ఓపిక కలిగి ఉండాలా నిరీక్షణ కలిగి ఉండాలా నిరీక్షణ లేకపోతే మనం వ్యర్థమే అన్నట్టు కాబట్టి మనము మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస చేరిన వారి ఎడలను మేలు చేయుదము కాబట్టి మనల్ని ఏం చెప్తుందంటే దేవుని వాక్యము మనం మనకు సమయము దొరికిన కొలది మనకు సమయం ఉన్న కొద్దీ అందరి ఎడల విశేషంగా విశ్వాస చేరిన వారి ఎడల మేలు చేయుదము కాబట్టి మనం అందరి మేలు చేయాలంట విశేషంగా ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళని ఇంకా మనకు వాళ్ళకి మేలు చేయాలంట కాబట్టి మేలు అంటే ఏదో గాదండి ఆత్మ సంబంధమైనదే వాళ్ళకి ఆ వాక్యం చెప్పడం కూడా మేలే శరీరాన్ని శరీరాన్ని ఇచ్చలను వదిలిపెట్టి మనం శరీరాన్ని నలగొట్టుకోవడం కూడా ఒక మేలే కాబట్టి అందరి ఎడలా మేలు చేయమంటున్నాడు మనం ఎట్లా మేలు చేయగలుగుతామంటే ఆత్మ సంబంధులమై మనం ఉన్నప్పుడే అందుకే ఫస్ట్ ఫస్ట్ చెప్పిండు ఆత్మ సంబంధులైన మీరు మన శరీరాన్ని చూసి జడ్జి చేస్తే శరీరాన్ని చూసి మనం లెక్కబెడితే ఎప్పుడు కూడా మనం మంచి పంట కొయ్యనే కొయ్యం మనం క్షయమైన పంట కోస్తాం మనం ఎప్పుడు కూడా ఆత్మలనే వివేచించాలా శరీరానికి కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా కానీ మనం ఏం చేయాలా శరీరాన్ని అనగొట్టాలా ఆత్మ మనం బలవంతులమై ఉండాలా ఆత్మ సంబంధులమై ఉంటేనే మనము తప్పిదంలో ఉన్న వారిని చిక్కుకొని ఉన్న వారిని మంచి దారిలోకి తీసుకొని భారం భరించమంటున్నాడు ఎందుకు మనం ఆత్మ సంబంధులం ఆత్మను కాపాడాలా కాబట్టి ప్రభు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురవుతుంది చూడండి మత్తస్తు వార్తలో మత్త వార్త పదహారవ అధ్యాయంలో చూడండి ఇరవై ఒకటో వచ్చనము ఇరవై ఒకటో అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని ఏసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఇక్కడ ఏం రాసిందంటే మన ప్రభు శిష్యులకు చెప్తున్నాడు నేను ఎరుసలేము వెళ్ళాలా అక్కడ పెద్దల చేత యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొందాలా చంపబడాలా తిరిగి మూడవ దినము లేయాలని చెప్తున్నప్పుడు పేతురు ఏమంటున్నాడో చూడండి పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభు అది నీకు దూరం అగ్గు గాక అది నీకు ఎన్నడూ అనే ఆయన గద్దింపసాగాను పేతుడు ఏమంటుండో అది జరగాల కదా ఆ కార్యం జరగాల ఆ కార్యం జరిగితేనే మనకు రక్షణ వస్తుంది ఆ కార్యం జరిగితేనే మన పాపములకు క్షమాపణ వస్తుంది కానీ ఆయనకు తెలియదు కదా పేతుడికి తెలియనప్పుడు ఆయన ఏం చేస్తున్నంటే ఈయన ఆత్మ సంబంధం ఇంకా పూర్తిగా లేడు అప్పటికీ దేవుని ఆత్మను పొందుకోలేదు దేవుడు ఆయనకి కొన్ని వరాలు ఇచ్చిండు స్వస్థపరచమని ఇచ్చిండు సేవ చేయమని చెప్పిండు కానీ ఇంకా వాళ్ళలో దేవుని ఆత్మ దిగి రాలేదు వాళ్ళ దగ్గరికి దేవుని ఆయన శిల్వ వేయబడిన తర్వాత కదా వాళ్ళ ఆత్మను పొందుకుంది కానీ అంటే ఇప్పటి వరకు వీళ్ళ ఆత్మ పొందుకోలేదు కాబట్టి శారీరకంగా చూస్తున్నారు వీళ్ళు ప్రభువుని ఆ కార్యాన్ని కూడా శారీరకంగానే చూస్తున్నారు కాబట్టి శారీరకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాధ కలిగింది అయ్యో ఇన్నాళ్ళు మనతో ఉన్న ప్రభువు ఉన్నట్టుండి చంపబడుతున్నాడంట ఉన్నట్టుండి హింసలు పొందుతున్నాడంట అయ్యో నేను తట్టుకోలేనని చెప్పి ఆయన ఏమంటున్నాడు గద్దింప సాగుతున్నాడు అది నీకు దూరం అవ్వాలని గద్దింప సాగుతున్నాడు అప్పుడు చూడండి మన ప్రభు ఏమంటున్నాడు అయితే ఆయన పేతుల వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు చూడండి పేతురు కదా ఆ మాట అనింది పేతురు కదా నీకు అది దూరం అవ్వాలా శ్రమ నీకు దూరం అవ్వాలా అని అంటున్నాడు మరి ప్రభు ఎందుకు సాతాన నా వెనుకకు పొమ్ము నీకు నా నాకు అభ్యంతర కారణమై ఉంటున్నావు అని సాతాన్ని ఎందుకు గద్దిస్తున్నాడు ప్రభు ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధంగా చూస్తున్నాడు కాబట్టి ఎందుకంటే శరీరకంగా ఉన్న ప్రతి ఒక్కరిలో సాతానే ఉంటుంది సాతాన్నే ప్రేరేపిస్తుంటుంది మనం మనమైతే ఏం చేయాలా పేతురిని ప్రభు ఏమైనా తిట్టిండా మూర్ కూడా నీకు అద్దెలీదు నీకు ఇది తెలీదు నీకు అది ఇది జరగదు నీకేం తెలుసు ఇది చేస్తేనే జరగాల అని ప్రభు అనలేదు ప్రభు సాతాన్ని గద్దిస్తున్నాడు నువ్వు నా వెనుకకు పో నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని సాతాన్ని గద్దిస్తున్నాడు అంటే పేతుడు అని పేతురు కాదా మాట అనింది ఎవరు అనిపించారు ఆ మాట అనిపించింది అంటే పేతురు ఎవరు బందీల్లో ఉన్నాడు అపవాది దగ్గర బందిగా ఉన్నాడు కదా అంతే కదా ఆయన తెలియదు ఆయన శారీరకంగా ఉన్నాడు కాబట్టి అపవాది ఆయనను ఉపయోగించుకొని ప్రభు కార్యానికి అడ్డం కానీ ప్రభు ఆత్మ సంబంధి కాబట్టి ప్రభువు అన్ని వివేచించగలడు కాబట్టి ఆయన సమస్తం చేయగలిన దేవుడు కాబట్టి ఆయనకు ఆత్మీయేత్రాలు ఉన్నాయి కాబట్టి ఆయన అది అపవాది అనిపించిండు ఆ మాట అని అపవాదిని గద్దిస్తున్నాడు ఇప్పుడు దీనికే దానికే కనెక్షన్ చేసుకుంటే మనకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది అన్న మన ఆత్మీయ జీవితంలో మన పోరాటంలో ఎట్లా మనం జాగ్రత్తగా వెళ్ళగలుగుతాము ఎట్లా మనల్ని శోధనలు జయించగలుగుతాము అంటే మనం ఆత్మ సంబంధులమై ఉండినప్పుడే దేవుని ఆత్మ మనలో ఉండి మనకు బోధించి ఆయనకి మనం లోబడినప్పుడే మనకు ఆత్మీయ నేత్రాలు ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిని కూడా మనం శరీరంతో కాకుండా ఆత్మ సంబంధంగా మనం వివేచించినప్పుడే మనము మనము శోధనలో పడము మనము పాపము చేయము మనం వాళ్ళని తిట్టము వాళ్ళని దూషించము వాళ్ళని ద్వేషించము ఎవరైనా సరే అవి విశ్వాస అయినా కానీ అవిశ్వాస అన్ని రక్షణ పొందుకున్నాడు అన్నీ ఉన్నాయి కానీ క్రియలు మంచిగా లేవు దేవుని నమ్ముతాడు చర్చకు పోతుంటే అంతా మంచిగా ఉంది కానీ క్రియలు సరిగా లేవంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఫలాలు కనిపిస్తాయి కదా వాళ్ళలో ప్రేమ ఉంటది సమాధానం ఉంటది సంతోషం ఉంటుంది దీర్ఘశాంతం ఉంటది విశ్వాసం ఉంటది సాత్వికం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేనప్పుడు వాడు ఏ సంబంధం దేవుని ఆత్మ వాళ్ళలో లేదన్నట్టు వాళ్ళ ఫలాలు లేవంటే వాడు దేవుని ఆత్మ సంబంధి కాదన్నట్టు శరీర సంబంధి అపవాది సంబంధం మరి అటువంటి వాని పట్ల ఆత్మ సంబంధం మనం కూడా శరీరక సంబంధంగానే ప్రవర్తిస్తే వాడిదేం చూపించిండు వాడు కోపం చూపించిండు మనం ఏం చూపించాలా ప్రేమ చూపియాల దీర్ఘశాంతం చూపియాల అంతే కదా అది శరీరక క్రియ మనమేం చూపిస్తున్నాం ఆత్మ సంబంధమైన ఫలం చూపిస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఎప్పటికైనా శరీర క్రియ ఓడిపోవాల్సిందే కదా దేవుని ఆత్మ ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే అప్పుడు ఏమవుతుంది సమాధానం వస్తుంది వాడు మంచిదారికి వస్తాడు అదే దేవుని వాక్యం చెప్తుంది ఆ ప్రేమ చూపించేటప్పుడు మన శరీరానికి ఏమనిపిస్తుంది కష్టంగానే ఉంటుంది దాన్నే ఆయన భరించమంటుండు గలతీలుకి రాసిన పత్రికా ఆరోధ్యాయంలో ఎట్లా మనము తప్పుదారిలో వెళ్ళేటోళ్ళని మంచి మార్గంలోకి తీసుకురామ్మంటే సింపుల్ ఆత్మ సంబంధమై మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆత్మల మనం చూసినప్పుడే వాడి శారీరకంగా చూస్తే వాడిని కొట్టాలనిపిస్తుంది కానీ మనం ఆత్మల వాడిని చూసినప్పుడు అయ్యో పాప వాడు ఇన్ని ఇంత ఇన్ని సైతాన్ సమూహాలు వాడి మీద ఉన్నాయి ఇంతగా వాడు పట్టింపబడ్డాడు మనకి ఏషియా గ్రంథము నలభై యాభై అధ్యాయంలో నలభై తొమ్మిది ఎనిమిదో వాటిలో ఉపవాసం గురించి ఒక వాక్యం ఉంటుంది విషయా గ్రంథంలో నలభై ఎనిమిది అనుకుంటయ గ్రంథము మీకు ఎవరన్నా తెలిస్తే చెప్పండి యాభై అధ్యాయం యాభై ఇళ్ళను ఇక్కడ ఇక్కడ ఏముంటుందంటే సడన్ గా గుర్తు రావట్లేదు ఉపవాసము గురించి ఉంటది వాక్యము ఏముంటుందంటే అంటే ఏముంటుందంటే మీరు కాడిమానం రాకులను విరగొట్టుటయ్యు కట్లను తెంపుటయు అని చికటి చీకటి కట్లను తెంపుటయు కాడి మాను రోకులను విరగొట్టాయి ఇదే కదా నా కావాల్సిన ఉపవాసము ఇదే కదా నేను మీ నుంచి కోరుకునేది ఇది యాభై ఎనిమిదవ అధ్యాయంలో చూడండి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను రోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టయి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా ఆ యాభై అధ్యాయం ఆరో వచనంలో ఉంది ఏముందంటే మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూచదవు ఆరో వచనం చూడండి ఆరో వచనంలో ఏముంటదంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటే చూడండి ఏం చేయాలంట మనం దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పాలంటాడి మామూలు మోకులు మోకులు అంటే మనకి సినిమాల్లో మీరు ఎప్పుడన్నా చూసారో లేదో ఎట్లా ఇట్లా చేతులకి కట్టేసి ఉంటారు పెద్ద దూలాలు కట్టేసి ఉంటారు కాళ్ళకి చేతులకి కట్టేసి నడిపిస్తుంటే వాళ్ళు బిగుసుగా కట్టుకోకుంటారు ఇట్లా బాధింపబడిన వారిని విడిపించట ప్రతి కాడిని విరగొట్టుట అంటే మనం ఏం చేయాలంట బాధింపబడిన విడిపించాల ఎట్లా విడిపించగలుగుతాము వాళ్ళని మనం ఆత్మలో చూసినప్పుడే వాళ్ళ ఆత్మని మనం చూసినప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ఆడిమాన మరుకులతో కట్టబడి ఉంటారు అపవాది చేత వాళ్ళు పీడింపబడుతుంటారు బాధింపబడుతుంటారు అందుకే ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే మనమైతే ప్రతి ఒక్కరిని ఆత్మలోనే చూడాల శరీరకంగా చూసినప్పుడు మనకు కూడా కోపం వస్తుంది తిట్టాలనిపిస్తుంది కొట్టాలనిపిస్తుంది అది మన ప్రభు ప్రభు మన నుంచి కోరుకునేది అది కానే కాదు మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు మనం ఎందుకు ఆయన ఏర్పరచుకొని బిడ్డల్లాగా మనం ఉన్నామంటే ప్రతి ఒక్కరి ఏం చేయాలా మనం ఆత్మలోనే చూడాల ఆత్మలోనే మనం వివేచించాలా ఆత్మ మనం ఏం చేయాలా అని చాలా క్లియర్గా చెప్తున్నాడు గలతీలకు ఆరోధ్యంలో మీరు శోధింపబడుకుండున్నట్లంటే అస్మంటోళ్ళం చూసినప్పుడు మనం ఏం చేస్తాం మనం కూడా శోధింపబడతాం ఒక తాగి దగ్గరికి వచ్చిండు మన మనం చేస్తే మనం ఏం చేయాలి మనం కూడా తిరిగి తిడతాం అంటే అది కూడా ఒక శోధన లాంటిది మనం కూడా దూషిస్తాం దూషించాల్సిన టైం వస్తుంది మనం మన దగ్గరకు వచ్చి కొట్టబోతున్నాడు మన పట్ల కొంచెం అపసాసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అప్పుడు మనకేమవుతుంది మనకు కూడా కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంది తిట్టాలనిపిస్తుంది అదే అంటున్నాడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను కాబట్టి మనం ఏం చేయాలి శోధింపబడతాం కాబట్టి మనం ఏం చేయాలి ఆత్మ సంబంధులం కాబట్టి సాత్వికమైన మనస్తో మనం అందరినీ కాపాడగలుగుతాం కాబట్టి ప్రభు మనకేం చెప్తున్నాడు అంటే ప్రతి మనిషిని ఎప్పుడు కూడా మనం శారీరకంగా చూడొద్దు శరీరకుల్ని దేవుని వాక్యంలోకి నడిపించాలన్నా నిత్య జీవమను పంట మనం కోయాలన్నా వాళ్ళ ఆత్మలో మనం వివేచించాలా వాళ్ళ ఆత్మలు చూసినప్పుడు వాళ్ళు ఎంతో బంధకాల్లో కట్టబడి ఉంటారు కాడిమాను మృకులతో కట్టబడి ఉంటారు మనం ఏం చేయాలా ఆత్మ సంబంధులం కాబట్టి వాటిని విడిపించాలా విడిపించాలంటే మనం ఏం చేయాలా భరించాలా ఓపిక కలిగి విసుక్కోకూడదు అదే మనకు ప్రభు చెప్తున్నారు అందరి పట్ల మనకు మేలే జయమని చెప్తున్నాడు మెయిన్ మనం దేవుని ఆత్మను ఆయన వాక్యానికి లోబడి జీవించమని చెప్తున్నాడు మనం కూడా శరీరకం ఉంటే మనం ఎవరిని కాపాడలేమన్నట్టు కాబట్టి మనము ఆ రీతిగా దేవుని దేవుని వాక్యంలో స్థిరపడాలా అనేకులు తప్పు తప్పుడు తప్పిదంలో చిక్కుకుంటున్న వాళ్ళందరినీ మనం ఏం చేయాలా మంచి మార్గంలోకి అంటే దేవుని మార్గంలోకి నడిపించాలా కాబట్టి దేవుడు అసలు ఆత్మీయ నేత్రాలు మనందరికీ అనుగ్రహించలాగన ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ ప్రేమగలదేవా ఏసయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ దేవ తండ్రి నాయన నీ వాక్యంధార మాతో మాట్లాడినావు ప్రభా నీకు వేలాది వందనాలు ప్రాభ నేను ప్రతి ఆత్మను ప్రతి వ్యక్తిని ప్రాభ మీరు ఆత్మలోనే వివేచించమన్నారు ఆత్మనే చూడమంటున్నారు ప్రభా ఎందుకంటే మేము ఆత్మ సంబంధులం ప్రాభ నేను మా శరీరం ఎప్పుడూ మృతమైన తండ్రి ప్రభా మీ తండ్రి మీ మరణ పూర్ణతలంలో పాలు పొందుకున్నప్పుడు ప్రభా మా ఆత్మని మా శరీరాన్ని ఎప్పుడు ప్రభా మేము వదిలిపెట్టినాం ప్రభావ తండ్రి ఇంకా మేము వదిలిపెట్టకుండా ఉంటే ప్రభా ఇకనైనా విడిచిపెట్టి తండ్రి నీ ఆత్మ సంబంధిగా మేము మారాలా ప్రభావ అవును తండ్రి మేము ఆత్మ సంబంధాలు ఉన్నప్పుడే ప్రతి శోధనను మేము జయించగలుగుతాం ప్రభావ ప్రతి ఒక్క తప్పు మార్గంలో పదిలే ప్రతి ఒక్కరిని మంచి మార్గంలోకి నడిపించుకోగలుగుతాం ప్రాభ ఆ భారం మేము మోపగలుగుతాం మోయగలుగుతాం ప్రభావ ఎందుకంటే ఆయన తండ్రి శారీరకంగా వాడు అహంకారి కావచ్చు ప్రాభ గర్విష్ఠి కావచ్చు ప్రాభ ఆయన అవిధేత లేకుండా ఉండొచ్చు ప్రభావ ఇష్టానుసారంగా జీవించవచ్చు కానీ ఆయన ఆత్మను వివేచిస్తే ప్రభావ ఇంతగానో తండ్రి తన అపవాదితోటి బంధింపబడ్డాడు ప్రభావ ఎంతగానో ఆ అపవాది చేత పీడింపబడుతున్నాడు అవునండి మీరు మమ్మల్ని అపవాది కాడు మాన మృకులను విరగొట్టమంటున్నారు ప్రాభ తండ్రి బంధిపబడిన వాడిని విడిపించమంటున్నారు ప్రభావ బాధింపబడిన విడిపించమని చెప్తుంది ప్రవ్వ అవున్రీ ప్రావ కాబట్టి మేము వారి ఆత్మల్ని చూడాలా శారీరకంగా తండ్రి మేము రియాక్ట్ కాకూడదు ప్రవ్వ ఆత్మనుసారంగానే వారితోనే ప్రవర్తించాలా ఆత్మ ఫలాలే మేము వాళ్ళకు మంచి మార్గంలోకి నడిపించుకురావాలా అపవాది బంధకాల నుంచి విడిపించాలా ప్రావ్వ మంచి మార్గమును వారికి మేము నేర్పించాలా ప్రావ్వా మేమే మంచి మార్గంలో లేకపోతే వాళ్ళని మేము చూపించలేం కాబట్టి తండ్రి మమ్మల్ని మంచి మార్గంలోనే నడిపించు ప్రభావ ఆయన మీ ఆత్మఫల మీ ఆత్మల మేము ఫలించాలా ప్రతి ఆత్మఫలం మళ్ళీ ఉండాలా అప్పుడే మేము అనేకులను చెడ్డ మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ ఆయన మంచి మార్గంలోకి నడిపించగలుగుతాం ప్రభా తండ్రి మీరు కూడా తండ్రి ఆ రోజు ఆ పేతుర్ని కూడా అట్లనే గద్దించినారు ప్రభా అపవాది తండ్రి నాయన వాడి తండ్రి మిమ్మల్ని అడ్డగించాలని చూసింది ప్రభా మీరు గ్రహించినారు ప్రభా అదే రీతిలో మేము గ్రహించాలా అటువంటి నేత్రాలు మాకు అనుగ్రహించండి అటువంటి నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి మా శరీరాన్ని తండ్రి తండ్రి ప్రభావం మా తండ్రిని లొంగకుండా ఆత్మలో బలవంతులమై ప్రతి భారాన్ని ప్రభావం భరిస్తూ ఆయన మీ ఓపిక కలిగి ఉండి తండ్రి మీ యొక్క కార్యాలు నెరవేర్చాలా అటువంటి కృపను మాకు అనుగ్రహించమని తండ్రి ప్రేయర్లో పాల్గొన్న దీపాశిష్ఠ వాళ్ళ కుటుంబాన్ని తండ్రి ప్రతి ఒక్కరిని మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడయండి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీ నామ మహిమార్థమే వాడుకోండి ప్రభా వారికి ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి బాధలున్నా దూరపరిచి నా తండ్రి మీరే వాళ్ళని బలపరచండి నాయన మీ వాక్యంలో స్థిరపరిచిన తండ్రి అతను మీ నామ మహిమార్థమే ప్రభావ వాళ్ళందరినీ ప్రభా మీరు వాడుకోండి ప్రభావ ప్రతి ఒక్క కీడు నుంచి తెగుల నుంచి తండ్రి మీరు కాపాడండి ప్రభావ వారంతా మీకు గొప్ప సాక్షులు నిలబడాలా గొప్ప సేవ చేయాలి తండ్రి మీరే కృపణ అనుగ్రహించండి కోడింది ప్రతి ఒక్కరి తండ్రి మీరు అక్కడికి సిద్ధపరచుకుని అనేకుని సిద్ధపరచుకున్న కృపణ అనుగ్రహించండి ప్రభావ అదే రీతికి తండ్రి ఎవరైతే అనారోగ్యాలతో వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రాభ నిరాశ్రయులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మీరే ఆశ్రయం ప్రవ్వ మీరే గొప్ప మీరే మాకు కాపరి ప్రభావ వారు కావాల్సిన ప్రతి అనుదిన ఆహారం అనుగ్రహించండి ప్రభ ఆ తండ్రి ట్రైబల్ కింద మా ప్రదర్శన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారందరినీ ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోండి వారి ద్వారా గొప్ప కార్యాలు అక్కడ జరిగించండి ప్రభావ వాతావరణం మీ అదుపులోకి తీసుకోండి ప్రభావ ఎటువంటి వర్షభావ పరిస్థితులు ఉండడానికి వీలేదు ప్రభా అనేకులని వాక్యం విని వాళ్ళు హృదయాలు మార్చుకోవాలా గొప్ప కార్యాలు జరగాల ప్రభావ గొప్ప సూచనలు జరగాల ప్రభావ మీరే తండ్రి మీ నామ మహిమార్థం అక్కడ కార్యాలు జరిగించండి వాళ్ళ ద్వారా గొప్ప సేవ అక్కడ జరిగించండి ప్రభావ అనేకుల్ని మీ చింతగా నడిపించుకోండి మేము వెళ్ళే ప్రతి చోట మీరే తోడుకుండండి శాంతి సమాధానం అనుగ్రహించి ప్రభావ మీ నామానికి మహిమకరమైన సేవ మా ద్వారా మీరు జరిగించుకోమని తండ్రి మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మేము ఆత్మ సంబంధం అని జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావ మేము ఆత్మీయ పోరాటం పోరాడుతున్నాం ప్రభావ కాబట్టి ఆత్మలనే ప్రతి ఒక్కరిని వివేచ్చించి బలంగా మేము పోరాడాలా బలంగా మేము కృషి చేయాలా కృపను మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామము ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనలు తండ్రి దేవాయేసూ ప్రభా మరి వాక్యం చేత ప్రభా మీరు మా రుదాల చేత మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి దేవా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయేచు ప్రభ మేము ఎట్లా చూస్తాం కానీ ప్రభా మేము ఆత్మీయంగానే ఉండాలా ప్రభ దేవాచు ప్రభా మాలో శరీరకరం వాటి నుంచి కూడా దయచింది ప్రభ దేవాయచు ప్రభ ఆత్మని వివేచించే జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభ ఆత్మచేత మాకు నడిపింపు దయచేండి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మచేత తండ్రి దేవాయచు ప్రభా మా హృదయం ప్రభా ఇలాంటి పాపం ఉండకుండా సాయం చేయని మా ప్రాణం నిన్నెస్థు దించాలా ప్రభా మాంతరంగమైన పురుషుని కూడా ప్రభా నిన్నెస్తుతించి ఆరాధించాలా తండ్రి దేవాయచు ప్రభా మా జీవితాల్లో ప్రభా మరి నీ సన్నిధికి అర్పించుకొని మేము నడుచుకున్నట్టు మీరు మాకు సాయం దయచండి తండ్రి దేవాయచు ప్రభా ఈ లోకాశల నుంచి వడల దయచండి ప్రభా దేవాయచు ప్రభా మేము ఏదైనా కానీ ప్రభా ఆత్మీయంగా చూడాలా ప్రభా ఆత్మీయంగా మేము నడుచుకునేటకు మీరు మాకు సాయం చేయం ప్రభా దేవాయచ ప్రభ ఎలాంటి శోధనలు వచ్చినా కానీ మేము విజయం పొందాలా ప్రభా కానీ ఏసు ప్రభా అడగడ మేము పడిపోతున్నందుకు మమ్మల్ని క్షమించే ప్రభా తిరిగి మమ్మల్ని లేవనైతే ప్రభా ఇంకా ప్రభా మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా ఇంకా మాకు నడిపించండి ప్రభా నీకేస్తాం నీకేమన్నా తండ్రి దేవాయచు ప్రభా మేము ఈ లోకం నుంచి ఒడల్లా పొందాల్సిందే ప్రభా దేవాయచు ప్రభా మేము ఆత్మీయమైన దేశంలో మేము చూడాలా ప్రభ మేము అందరినీ ఆ తెలుసుకోవాలి ప్రభా వాళ్ళ ఆత్మల్లో ఏ విధంగా ఉన్నాయో ప్రభా అలాంటి జ్ఞానం చేత మాకు నడిపింపు ఇవ్వండి తండ్రి నీకే స్థౌతం నీకే వందాలు తండ్రి పరిశుద్ర మా ఉన్నత సర్వశక్తి మంత్ర వందనాలు తండ్రి దేవా ఎంత మంది ప్రభా మరి ఇకటంలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బంధకాలలో ఉన్నారో ప్రభా వారి కోసమే ప్రార్థించాలి ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా ఏ చుకృష్ణ నామ ప్రభా అనేక బంధకముల నుంచి విడుదల పొందాల్సిందే ప్రభా ఏ చుకృష్ణ నామంలో ఆజ్ఞాపసం తండ్రి అలాంటి బిడల చేత ప్రభా మేము ఆత్మీయంగా మాట్లాడాలి ప్రభా విరోధంగా ఉండకుండా ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభా మేము దీర్ఘశాంతం కలిగి జీవించుటకు మీరు మాకు సాయం దాయచని ప్రభావ నీ యొక్క తొమ్మిది ఆత్మ ఫలలో మాకు దాయిచ్చిన ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నీ పండి ప్రభా నీకే స్థౌతం నీకే వనాలి తండ్రి దేవాయజ్ తెగుల నుంచి మీరు మమ్మల్ని కాపాడేనందుకు వందనాలు ప్రభా వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభా ట్రైబల్ ఏరియాస్ వెళ్ళిన బ్రదర్స్ ని అందరినీ మీరు జ్ఞాపకం తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా వారికి నీ ప్రొటెక్షన్ దాయించని ప్రభా అనేక ఆత్మల్ని సన్నిధికి నడిపించేలాగా ప్రభా వారిని ఇంకా దీవించండి ప్రభా ఆశ్రమించంపండి ప్రభా వాళ్ళు ఏ ఏ ప్రాంతంలో అయితే అడుగు పెడతారో ప్రభా ఆ ప్రాంతం కూడా ప్రభా ఏసుకృష్ణ నామంలో ప్రభ స్వాధీనం కలుగునుగా కామెంట్ ఏచుకృష్ణ నామంలో అజ్ఞాపసం తండి ఆ యొక్క బ్రదర్స్ ని మీరు దీవించండి ఆస్టంచత నింపండి ప్రభ ఇంకా ప్రభా నూతన శక్తి నూతన బలముచ్చేత నింపండి ప్రభ ట్రైబల్స్ ఏరియాకి వెళ్ళిన ప్రతి ఒక్క మనుషులు ప్రభ అక్కడ ఎంతమంది అవుతున్నారో ప్రభా అంధకారంలో ప్రభ వాళ్ళంతా కూడా ప్రభా ఏచుకృష్ణ నామంలో ప్రభ మార్మన్స్ పొంది రక్షణకి రావాల్సిందే ప్రభా ఏసుకృష్ణనామంలో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి దేవాయచు ప్రభా ఆ యొక్క కుటుంబాన్ని మీకు మరి పరిశుద్ధ బ్రదర్ కు కూడా మీరు జ్ఞాపకం వాక్యం చెప్పిన బ్రదర్ ని మీరు దీవించి ఆశ్వంచత నింపని ప్రభా ఆ యొక్క కుటుంబం కూడా ప్రభా నీ సన్నిధిలో మూడపెట్టాలా ఇంకా దీవించి ఆశ్వంచత నీ యొక్క అభిషేకం చేత సేవలో నడిపింపు తను ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రభా ప్రాంతం అంతా కూడా ప్రభా తనకు తను నడిపించిన ప్రతి ఒక్క ఆత్మ ప్రభా ఈ ఇంకా లోతుగా నడిపించాలి ప్రభా మా రక్షణ తీసుకోవాలి ప్రభా ఆ బిడ చేత ప్రభ మీరింకా అనేకులను నడిపించండి ప్రభా దేవాత ప్రభా ఒక్కొక్కరు వెయ్యి మంది కావాలా ప్రభా ఆ విధంగా ఆ బిడ్డను దీవించి ఆశ్వంచిత నింపని తన కుటుంబంలో కొడుకు బిడ్డ భవిష్యత్తులో దీవించని ప్రభా ఆశ్వంచత నింపని ప్రభా మెమరీ పవర్ వాళ్ళకి దాయిచ్చని ప్రభా చదవంతులో నీ యొక్క అస్తం తోడించు ప్రభా ఆ యొక్క బిడ్డలకు ప్రభా కింద భద్రపరచుకోండి ప్రభా చిన్నతనం నుంచే ప్రభా నీ స్తుతించి ఆరాధించే బిడ్డగా తయారు చేయను ప్రభా నీకేస్తాం నీకేమన్నా తండ్రి దేవా సైమన్ బ్రదర్ సాయమన్ బాబును కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ చిన్న బాబు చుట్టూ యొక్క అగ్ని కంచములు వేసి పెట్టండి ఆ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ ప్రభా ఏచుకృష్ణామో ప్రభా అన్ని నార్మల్ ప్లేట్స్ దండి మీ యొక్క ఆత్మకార్యం జరిగించే ప్రభావ ఆ బాబు చుట్టూ ప్రభా యొక్క ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రభావ ఏ శానికేస్తాం నీకే ఉండాలి తండ్రి దేవా వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో ప్రభా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభావ వారందరినీ కూడా ప్రభావ మీరు దీవించండి ఆశ్రమించని ప్రభావ వారంతా కూడా ప్రభావ నీ యొక్క సువాత ప్రకటించాలి తండ్రి దేవ మీరే వారికి సహాయపడండి ప్రభా అనాథాస్త్ర బిడల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభావ వారికి కూడా ప్రొటెక్షన్ దాయించండి ప్రభా దేవా ప్రభా వాళ్ళు మంచి చదువులు చదవాలా వాళ్ళు కూడా గొప్ప సేవకులు కావాలా తండ్రి దేవ ఆఫ్ఘనిస్తాన్ దేశం విషయంలో ప్రార్థిస్తాం ప్రభావం ఆ దేశంలో ప్రభా ఆ యొక్క ప్రజలు ప్రభ ఎంతమందిని అయితే చంపడానికి తిరుగుతున్నారో ప్రభా వాళ్ళందరినీ మీరు మార్చివేను ప్రభా దేవా సౌలుగా ఉన్న వారిని నువ్వు పౌలుగా మార్చి వేసిన దేవుడ ప్రభా అలాంటి వారిని మీరు మార్చివేను ప్రభా ఈ దేశంలో ప్రభా యొక్క కంట్రీలో ప్రభా దేవాచు ప్రభా వాళ్ళు ఒక మనుషులని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క దూరాత్మలని ప్రభా నదని గద్దించి కొట్టి వేయబడనిగా కామే ఈచు కృష్ణ దేవా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభా నువ్వు ప్రొటెక్షన్ వారికి దయచేయం ప్రభా నీ బిడ్డలకి గా దయచింది ప్రభా వారందరినీ మీరు రక్షించుకుని ప్రభా ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మని ప్రభావ దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభా నీకే నీకే వందనాలు నీకే కృతజ్ఞతలు ప్రతి ఒక్క ప్రాధాన్యం ప్రభా మీరు గొప్ప విజయం దయచేసి ప్రభా మరి నీ నామానికి మాయమ తెచ్చుకోని ప్రభా దేవాయచ ప్రభా మా అందరిని పరిశుద్ధత గుంపులో సీల్ చేసుకొని పెట్టుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ పరిశుద్ధుడ ప్రేమి గొప్ప రాజా గొప్ప ప్రభు అని పాల్పొందనాలి ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా ఇంత మంచి భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాల తండ్రి ప్రభా పొద్దున్న నుంచి ప్రభు కాపాడినందుకు నీకు వందనాలి తండ్రి నైనా ప్రభా గత వారం అంతీ భయంకర వర్షం నుంచి భయంకరం పొల్యూషన్ నుంచి ప్రభా వరదల నుంచి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మరి నాన వేసే ప్రభా అదేవిధంగా ప్రభా ఇంత మంచి సమయం ప్రభు నీకు కేటాయించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా వాక్యం చెప్పిన బ్రదర్ కోసం దీవించి ఆశీర్వదించండి ప్రభా మా సొంత తలంపులు కాకుండా ప్రభా ఆత్మీయంగా ఆలోచించాలే తండ్రి ప్రభా శరీరకంగా కాకుండా ప్రభ ఆత్మీయంగా ఆలోచించాలే తండ్రి ప్రభా కేవలం మీ వలనే అవుతుంది తండ్రి ప్రభ మీరే మార్గము సత్యము జీవము అన్నారు తండ్రి ప్రభా అది మాకు కావాలి తండ్రి మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేసే ప్రభా అదేవిధంగా ప్రభా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నన్న ప్రభా సిస్టర్ని కూడా దీవించి ఆశీర్వదించండి పిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించండి ఆన్లైన్ క్లాస్ లో తోడు నీడగా ఉండండి బ్రదర్ కుటుంబంలో శాంతి సమాధానం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనఏస ప్రభా మా బ్రదర్స్ నాయన సేవలకు వెళ్ళినారు తండ్రి ప్రభా ట్రైబల్స్ ఏరియాలో ప్రభు అక్కడ చాలా దుష్టకర్యలు దుష్ట శక్తులు ఉంటాయి తండ్రి ప్రభా మీరు సహాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో నాయనస ప్రభా నీ ద్వారా మాట్లాడుతున్నాం తండ్రి ప్రభా ఎంత ఫాస్ట్ వెళ్తుందంటే నయన ప్రభా అక్కడున్న ప్రతి దర్స్ బ్రదర్స్ ని కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలి తండ్రి ప్రభా వాళ్ళు తిరిగంతో ఎంత వరకు నేను వేసే ప్రభా మరి యొక్క సాక్షి బిడ్డలుగా పెట్టుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏ ఆటంకం రాకుండా సాయం దయించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి నేను వేసే ప్రభా అనేకులు నీ పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ప్రజలు ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకు నీ స్వార్థ అందబడాలి తండ్రి ప్రభా మేము కూడా వాళ్ళ పార్టిసిపేట్ చేయట మాకు మార్గం దయించాను మేము ఆ ద్వారానికి మేము రావడానికి మాకు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసే మా బ్రదర్స్ క్షేమంగా ఇంటికి వచ్చి నయన ఏస ప్రభా వాళ్ళు నయనేస ప్రభా మాతో పాటు నాయన ప్రభ వాళ్ళు ప్రేర్లో పార్టిసిపేట్ అయ్యి ప్రభా గొప్ప సాక్షులు చెప్పేటప్పు సాయం దించామని కోరుకుంటున్నాం తాండ్రి ప్రభా నీ నామం అతియుద్ద నామం తండ్రి నాయన ఏస ప్రభ మరి నానేస ప్రభ నీ నామం అయితే ఎక్కడో వాడబడుతుందో ప్రభ ఆ ప్రాంతం మంచి కళకళ మంచి వాళ్ళ ప్రభా మంచి సంతోషంగా ఉంటుంది పచ్చనిగా ఉంటుంది ప్రభ ఎస్ఐ్యా నీకు అందున మంచి కళ ఉంటుంది అని ఆయన ఏసే ప్రభా అక్కడున్న ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే నేను స్వీకరిస్తున్నారో ప్రభా దేవుని స్వీకరించినట్టే తండ్రి ప్రభా మా బ్రదర్స్ వెళ్ళినారు తండ్రి సాయం దైచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎవరైతే దూషించినా మా బ్రదర్స్ ని దూషించినట్టే తండ్రి ప్రభా నిన్ను కూడా దూషించినట్టే తండ్రి నాయనసే ప్రభ వాళ్ళందరూ స్వీకరించాలి మా బ్రదర్స్ని నేను మంచి ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలా తండ్రి నాన్న ఎసే ప్రభ రెస్పెక్ట్ ఇవ్వాలా తండ్రి నాయన ప్రభ ఎటువంటి ఆటంకాలు రాకుండా సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను మా కేబీపీ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు మంచి ఆరోగ్యాలు ఇచ్చినారు ప్రభా గొప్ప గొప్ప సాక్షులు నిలబెట్టినందుకు నీకున్నాను ప్రభా ఈ వైరస్ నుంచి ప్రభ ఎంతో మంది కోలుకున్నారు తండ్రి ప్రభ అదేమైనా వైరల్ ఫీవర్ కోసం ప్రాధాన్యత చేస్తున్నాం డెంగ్యూ మలేరియా నేనే మరి టైఫాయిడ్ ఫీవర్ కోసం కూడా ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఇలాంటి ఫీవర్స్ కూడా ఎవరికి రాకుండా సాయంత్ర ఇచ్చాయని ప్రభా కాపాడండి ముఖ్యమైన నార్మల్ ప్రజలు ప్రభ మురికి ప్రాంతాలలో కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభావ వాళ్ళు జాగ్రత్త పడాలి తండ్రి ప్రభ మంచి ఆరం తినాలి ప్రభావాలు తిన్న ఆహారంలో ప్రభా ఏసుక్రీస్తు నామంలో ప్రభావాలకు మంచి మంచి ఆహారం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మంచి బలాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎసే ప్రభా మరి ఎవరైతే పార్టిసిపేట్ అయిరే ప్రేర్లో ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి మెండుగా దీవించమని కోరుకుంటున్నాం తను అభన్నండిగా బ్లెస్ చేయమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎసే ప్రభా మరి అదేవిధంగా ప్రభా ఈ యొక్క రైతుల కోసం ప్రాధం చేస్తున్నాం తండ్రి ప్రభ వాళ్ళు కష్టపడి పంటలు పండిస్తున్నారు తండ్రి ప్రభా వరదలు కష్టం వచ్చినా నష్టం వచ్చినా తండ్రి ప్రభ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తండ్రి ప్రభా ఆ ఇంట్రెస్ట్ మాకు దయచేయండి ప్రభా ఎలాగైతే సాగు చేయాలో ప్రభా మరి పంటలు ఎలాగైతే కాపాడుకోవాలో తండ్రి ప్రభా అవును తండ్రి ఆ విధంగానే మేము సేవకులను ప్లస్ ప్రభా అన్యులను మేము కాపాడుకోవాలా తండ్రి నానెస ప్రభా నీ యొక్క కృప దయచని కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబాలు రైతుల కుటుంబాలు దీవించి ఆస్వదించండి వాళ్ళ పిల్లల్ని కూడా దీవించి ఆస్వాదించమని ప్రభా నీ ప్రార్థన మీకు చేయకప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో తండ్రి ఆమె పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ అయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్స్తుతులు స్తోత్రములు ఈ గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యువేగములు కలుగునుగా కహలెలుయ తండ్రి ప్రభ ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నానామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నా ప్రభ కాబట్టి ప్రభ ఇక్కడ ప్రార్థన మీటింగ్ లో ప్రభ మీరేనాయనా మీరు సన్నిధి మీరు మాతో ప్రభా వాక్యందారా ద్వారా మాట్లాడిన ఆయన తండ్రి ఆయన మీ స్వరం వినిపించినారు ప్రభా తండ్రి మీకు వేలాది వందనాలు ప్రభా తండ్రి ఆ వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళను కూడా మీరు దీవించండి ఆశ్రవదించండి ఈ యొక్క ఉన్న ప్రతి వెదర్ సిస్టర్ కూడా మీరు దీవించండి ఆశ్రవదించండి వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గలను త్రోవలను మీరు సరళం చేయండి ప్రభా ఈ వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కణికరం కృప చూపించి ఆ కలవరిస్తులలో తండ్రి మీరు పొందిన గాయముల ధర ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయనా ప్రభా నాయనా తండ్రి అలాగే చంద్రశేఖర్ బ్రదర్ టీం వెళ్ళిన అక్కడ మీరు తోడుండండి ఎంతో మంది ప్రభ వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలా రక్షణలోకి రావాలా అక్కడ మీకు మహిమకరంగా జరగాల మీరే నాయనా అక్కడ తండ్రి మాట్లాడండి అక్కడ మనుషులను ప్రభా పారద్రోలి మీ వెలిగితో నింబండి ప్రభ వాళ్ళు వెళ్ళే ప్రతి చోట నాయనా తండ్రి మీరే తోడుండండి రాకపక్కల్లో తోడునండి క్షేమంగా వాళ్ళ గృహాలకు మీరు నడిపించండి ప్రభా నాయన తండ్రి మా మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభావ నీతో భాగ్యము ధన్యత ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు నీకు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి మన ప్రభు అయిన శాంతి సమాధానము ఈ టీంలో పార్టిసిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డకు వాళ్ళ కుటుంబాలకు వారి బాధితులకు మా టీం వెళ్ళిన బ్రదర్స్ కు అందరికీ శాంతి సమాధానం కాలం ఒక మంచి ఆరోగ్యము ఐశ్వర్యం కలున్ కాక అమేన్ అమెన్ ప్రైజ్